కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగం మరియు బతుకమ్మ పాటలు వినవచ్చు మన మనస్సులకి వస్తాయి అలా రావడానికి కారణముంది భారతీయ సంప్రదాయంలో తెలుగు నాట నవరాత్రులు జరుగుతాయి అలా జరిగే నవరాత్రుల్లో ఈ శరణ్ నవరాత్రులలోనే ఈ తెలుగు నాట ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకు సంబంధించిన అనేక అంశాలు మనం చూస్తాం వింటాం అలా చూచే వినే ఈ నవరాత్రులు బతుకమ్మ నవరాత్రులు అనే పేరుతో స్థిరపడలేదు కానీ శరణవరాత్రులుగా దేశమంతటా స్థిరపడ్డాయి అయితే దేశమంతటా స్థిరపడ్డటువంటి శరన్నవరాత్రులలో గౌరీదేవిని పూజించడం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి అమ్మవారిని అనేక విధాలుగా దేశమంతటా పూజించడం సంప్రదాయం ఉంది అయితే శరన్నవరాత్రులల్లోనే సరిగ్గా తెలంగాణ ప్రాంతంలో ఈ బతకమ్మ సంబరాలు బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి నృత్యాలు ఆటలు పాటలు ఇవన్నీ కనిపిస్తాయి అలా కాక ఇంకా శరన్నవరాత్రులతో పాటుగా ఆంధ్రదేశంలో నిరంతరం కొనసాగేటటువంటి చైత్ర నవరాత్రులు వీటినే శ్రీరామనవమి సందర్భంగా జరుపుకునేటటువంటి శ్రీరామ నవరాత్రులు అంటారు ఆ తర్వాత గణపతి నవరాత్రులు భాద్రపద శుద్ధ చేవితి నుంచి అనంత చతుర్దశి వరకు జరుపుకునేటటువంటి నవరాత్రులు ఈ విధంగా మూడు సందర్భాలలో ఈ నవరాత్రులు కొనసాగుతాయి అంతేగాక తిరుపతి తిరుమల దేవస్థానం వారు కూడా సరిగ్గా ఈ శరన్నవరాత్రుల సందర్భంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేటటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి బతుకమ్మ పండుగకు సంబంధించిన నవరాత్రులు కానీ శరన్నవరాత్రులు కానీ అక్కడ బ్రహ్మోత్సవాలు కానీ ఏకకాలంలో జరగడం దీనికి ఒక మూలం ఒక కేంద్రకం ఉంది అని భావించడానికి అవకాశం ఉంది దీనివల్ల సామాజిక జీవనంలో ఒకనాడు ఉన్నటువంటి అఖండమైన ఐక్యతకు లేదా ఏకతకు మూలంగా ఉన్నటువంటి ఇవి భిన్న భిన్న ప్రదేశాలలో భిన్న భిన్న రూపాలలో కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది అయితే ఈ బతుకమ్మ పండుగ సాధారణంగా ఆశ్వయూజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలెట్టుకొని నవమి వరకు కొనసాగిస్తారు అయితే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు నడిచేటటువంటి ఈ పండుగలో మరొక రోజు ముందుగానే ఇక్కడ ప్రారంభించడం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో మనం చూస్తాం అంటే దానికంటే ముందు పెత్తర అంటారు వీళ్ళు అంటే పెద్దల అమావాస్య పితృ అని పెత్తరమావాస్య నాడు అంటే ఆశయూజ మాసంలో చివరలో వచ్చేటటువంటి ఏ రోజైతే ఉందో ఆ అమావాస్య నాడు ఈ పండుగ ప్రారంభం చేస్తారు అంటే బతకమ్మ బతుకమ్మ శ్రీలక్ష్మి కదా అమావాస్య నాడు ఎందుకు ఈ పండుగ ప్రారంభం చేయడం నేను మొదటే చెప్పాను కొన్ని జిల్లాల్లో అని కాబట్టి అలా ప్రారంభం చేయడానికి ఒక కారణం ఉంది అమావాస్య నాడు అమ్మాయి పుడితే అదృష్టం అని అందువల్ల ఆది లక్ష్మి అమావాస్యనాడు పుట్టింది అనేటటువంటి భావనతోటి పెత్తర అమావాస్య నాడే అంటే పెద్దలకు దాన ధర్మాలు చే చేయడానికి వీలైనటువంటి విధంగా కల్పించుకున్నటువంటి పండుగ కాబట్టి ఆ రోజే అమ్మవారు పుట్టారు ఆ రోజే బతుకమ్మ పుట్టింది అనేటటువంటి భావనతోటి జరుపుకుంటారు అలాగా పెత్తరమావాస్య దగ్గర నుంచి మొదలెట్టుకొని నవమి వరకు తొమ్మిది లేదా పది రోజులు వరుసగా బతుకమ్మ నవరాత్రులు నిర్వహిస్తారు అలా నిర్వహించే సందర్భంలో శ్రీ లక్ష్మీ మహిమలు అనేటటువంటి ఇట్లాంటి పాటలు ఎన్నో ఈ పండుగలో వస్తాయి ఇలాగా నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషాలలో మనము పురుషులైతేనేమో మహానవమి కోలాటాలు వేస్తారు జన వ్యవహారంలో అయితే మహర్ నవమి కోలాటాలు అంటారు అంటే మహర్ కోలాటాలలో అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెళ్ళాలు అని ఈ విధంగా పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ కోలలు అట్టుకుంటూ ఊళ్ళో తిరుగుతూ పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళేసి మహర్నవమి కోలాటాలుగా వాటికి ప్రఖ్యాతిని తెచ్చిపెట్టారు పిల్లలు పంతుళ్ళు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటారు కాబట్టి పప్పు బెల్లంతో సంతోషపడేటటువంటి విధంగా మగపిల్లలు మగవాళ్ళు ఉంటే ఆడవారు మాత్రము అపూర్వంగా ఈ బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటారు అలా నిర్వహించుకునేటటువంటి ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ ఎలా నిర్మాణం చేస్తారు బతుకమ్మను అనేటటువంటి విషయం మనం చూద్దాం బతుకమ్మ పండుగ నిర్మాణంలో దుసరి తీగలతోటి అల్లినటువంటి సిబ్బి కానీ లేదా ఒక తాంబాళం కానీ లేదా ఒక పళ్ళెం కానీ మొదట ఉపయోగిస్తారు దాని మీద వారు బాదామీ ఆకు కానీ లేదా మోదుగాకు కానీ లేదా గుమ్మడి ఆకు కానీ పరుస్తారు ఆ తర్వాత వరుస పెట్టి అనేక రకాల పూలను ప్రకృతి అందించినటువంటి పూల నెలలో తెచ్చి తంగెడు గునుగు అడవి పూలు బంతి చేమంతి కట్ల గన్నేరు బీర పోట్ల నీలంకట్ల కాకర గుల్మాల పూలు మల్లె మొల్ల మొదలైనటువంటి అనేక విధాల పుష్పాలను ఉపయోగిస్తారు ఇందులో పల్లెల్లో గుల్మాల పూలను కొన్ని చోట్ల మల్లె అని కూడా పిలుస్తారు అంటే మల్లె మొల్లలు వేరు అయినా కానీ కొన్ని చోట్ల ఈ విధంగా గుల్మాల పూలను వాడడం బాగా చూస్తాం ప్రధానంగా తంగెడు పూలు అంటే అమ్మవారు అమ్మ బతుకమ్మ పచ్చగా ఉంటుంది సామాజిక జీవితం పచ్చగా ఉండాలనే కోరిక కుటుంబ జీవితాలు పచ్చగా ఉండాలనే కోరిక పచ్చ వైభవానికి సంకేతం ఇది పశువు పచ్చ కాబట్టి పశువుపచ్చగా పరమ అలంకారంతో తీర్చిదిద్ది మన ముందు పెడతారు ఆ విధంగా పెద్ద బతుకమ్మగా చేర్చినట్టయితే తాళ్లతో కడతారు దారాలతో కడతారు చిన్న బతుకమ్మను కూడా చేరుస్తారు తప్పకుండా ఒక పెద్ద బతుకమ్మ దగ్గర ఒక చిన్న బతుకమ్మ దగ్గర రెండూ ఉంటాయి అందులో గౌరమ్మను చేరుస్తారు చిన్న బతుకమ్మలో మంగళహారతి అక్షతలు ఇవన్నీ అక్కడ చేరుస్తారు పేర్చిన తర్వాత దేవుని ఇంటిలో పెడతారు ఆ తర్వాత వాకిట్లోకి తీసుకొని వస్తారు దేవాలయ ప్రాంగణానికి తీసుకొని వెళ్తారు లేదా చెరువు మీదకి తీసుకొని వెళ్తారు లేదా నడివీధుల్లోనూ ఆడతారు లేదా చౌరస్తాల్లోనూ ఆడతారు కులం వర్ణం వర్గం ప్రాంతం ఏ భేదం లేకుండా మహిళలందరూ కలిసి బతుకమ్మలో ఒక ఏకతాభావాన్ని నిర్మాణం చేసుకుంటారు కాబట్టి బతకమ్మ ఏకతా సంస్కృతికి ప్రతీకని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో మొట్టమొదలు పేర్చి తర్వాత ఇంటి నుంచి వెలువలికి తీసుకొని వచ్చేసి చెరువుగట్టుల మీద ఆ తర్వాత నడివీధుల్లో చేర్చి పాటలు పాడి ఆటలు ఆడేటటువంటి ఈ పద్ధతి ఎట్లుందో చూద్దాం చాలా గ్రామాల్లో నడివీధుల్లో నుంచి తీసుకుని వెళ్ళేసి ఊరి బొడ్రాయి దగ్గరికి తీసుకుని వెళ్తారు బొడ్రాయి దగ్గర బతుకమ్మలు పెట్టి అందరూ కూడా ఆ బొడ్రాయి చుట్టూర వర్తులాకారంగా అంటే గుండె చేసి అంటే గుండ్రంగా చేసి ఎంతమంది ఉంటే అంత వెడల్పుగా ఉండేటటువంటి వర్తులాకారాన్ని అంటే మండలాకారాన్ని నిర్మాణం చేసేసి వాళ్ళు ఆడతారు పాడతారు అయితే ఇలా ఆడే పాడేటటువంటి దీని వెనుక ఉన్నటువంటి తత్వం ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్నగానే మనం వేసుకున్నట్టయితే బతుకమ్మ ఏ రోజు పుట్టింది అనే ఒక పెద్ద ప్రశ్న కళ్ళ ముందు మెదులుతుంది బతుకమ్మ అమావాస్య నాడే పుట్టింది అనేటటువంటి ఒక అర్థాన్ని మనసులో పెట్టుకొని ఒక భావాన్ని మనసులో పెట్టుకొని చారిత్రకమైన పౌరాణికమైన ఆధారాలు కూడా మాకు ఉన్నాయి అనేటటువంటి విధంగా ఆడేటటువంటి ఆట వెనుక ఉన్న పాట తీరు చూస్తే మనకు అర్థమవుతుంది శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయ ఉయ్యాలో అనేటటువంటి ఈ పాటలో ధరచోడ దేశాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఈ ధర్మాంగుడనే రాజుకు భార్య సత్యవతి వీరికి నూరుగురు కొడుకులుంటారు మహావీరులు షూరులు అయినటువంటి ఈ కొడుకులు యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోతారు అయ్యో మా సంతానమంతా పోయిందే అని భావించినటువంటి సత్యవతి ధర్మాంగుడు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తారు మహాలక్ష్మిని గురించి చేసినటువంటి తపస్సు కారణంగా అమ్మవారు ప్రత్యక్షమై తానే వారికి కూతురుగా జన్మిస్తాను అంటుంది అలా జన్మించినటువంటి ఆ అమ్మాయిని ఎంతో చక్కగా వీళ్ళు చూసుకుంటుంటుంటే వశిష్ఠుడు కశ్యపుడు ఆంగిరసుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి లక్ష్మీదేవియే పుట్టింది అని వచ్చి ఆశీర్వదిస్తారు ఏమని ఆశీర్వదిస్తారు అంటే బతుకు నేర్పిన అమ్మ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు ఇట్లా మూడు సార్లు బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ అని ఆశీర్వదిస్తే ఇంకేం కావాలి ఆమే బతుకుతుంది పది మందిని బతికిస్తుంది లోకంలో ఎవరైనా చావమ్మా అని ఆశీర్వదిస్తారా కాబట్టి మన సంస్కృతి బతుకమ్మ సంస్కృతి నేను బతుకుతాను నీవు బతుకు నేను జీవిస్తాను నీవు జీవించు నేను ఎదుగుతాను నీవు ఎదుగు అనేటటువంటి సంస్కారాలను సామాజిక జీవితంలో అందించేటటువంటి విధంగా బతుకమ్మ సంస్కృతి ఈ చోట పెరవేసుకునిపోయింది ఈ భావన జనజీవితంలోకి వెళ్ళవలసినటువంటి అవసరము ఉంది ఇది బతుకమ్మ సంస్కృతి ఆ తర్వాత బతుకమ్మ పాటల్లో ఏయే ఏ అంశాలు వస్తాయి మనము సర్వసాధారణంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పాటలు గౌరమ్మకు సంబంధించినటువంటివి వాణి లక్ష్మీ స గౌరమ్మ సీత అనసూయ సావిత్రి ఇలాగా పౌరాణిక అంశాలు ఎన్నో ఈ పాటల్లో మనకు వినిపిస్తాయి అంటే పాటలు గట్టుకున్నటువంటి వారు ఉయ్యాలో ఓలలో చందమామలో వెన్నెలారో కోలుకోలు అనేటటువంటి ఆవృత పదాలను ఉపయోగించుకుంటారు సాధారణంగా శ్రీరామ జయ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాలో ఆ ఉయ్యాలో అయోధ్య ఉయ్యాలో ఉదాహరణకు దీనిని ఒకవేళ ఒలలో అన్నట్టయితే శ్రీ రామ జయ రామావలలో శ్రీ సీతారామావలలో హ రామ ఇది ఏమీవలలో అయోధ్య రామావలలో ఇదే విధంగా వెన్నెలరో చందమామ కోలుకోలు అని చిట్ట ఆవృత పదాన్ని మార్చుకోవచ్చు అందువల్ల రామాయణ గాథలు ఇందులోకి వస్తాయి చారిత్రకంగా చూసినట్టయితే రుద్రమదేవి ఇలాంటి కథలు గాథలు కూడా ఇందులోకి చొచ్చుకొని వచ్చాయి అంతేగాక భారత జాతీయోద్యమ సందర్భంగా భారతమాతకు సంబంధించినటువంటి ఉయ్యాల పాటలు కూడా ఇందులోకి చొచ్చుకొని వచ్చాయి రచయిత ఎవరైనా కావచ్చుగాక అలాగా ఈ పాటలు జనజీవితంలోనికి రావడానికి ఆస్కారం ఏర్పడింది స్వాతంత్ర్యోద్యమం దేశమంతటా జరుగుతున్నటువంటి సందర్భంగా బతుకమ్మ ఆట పాట మాట ఈ తెలంగాణ ప్రాంతంలో బాగా విస్తరించింది ముఖ్యంగా ఆరవ నిజాం మహబూబ్ పాదుషా కాలంలో బతుకమ్మ సంస్కృతిని ఆయన అపూర్వంగా పోషించాడు ఎలాగా అంటే బతుకమ్మలు ఆడుతున్నారని తెలిస్తే ఆ దారిగుండా బగ్గిలో వెళ్ళి ఒక్కొక్క బతుకమ్మ మీద ఒక్కొక్క బంగారు కాసు పెట్టాడు అనేటటువంటిది చారిత్రక విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి ఆ విధంగా బతుకమ్మకు మొక్కి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనకు నిజాము ఒక ఆరవ నిజాం మాత్రమే ఆ విధంగా ఈ సంస్కృతిని బతుకమ్మ సంస్కృతిని పోషించి పెంచినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు అంటే బతుకమ్మ విస్తరించడానికి ఆధారభూతమైనటువంటి కారణాలు ఎన్ని అని మనం ఆలోచించినట్లయితే పోషకులు ఉన్నారు ప్రదర్శకులు ఉన్నారు ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఎక్కడ పోషకులు ఉంటారో అక్కడ ప్రదర్శకులు బతుకుతారు ఎక్కడ ప్రదర్శకులు బ్రహ్మాండంగా ప్రదర్శన ఇస్తారో ప్రేక్షకులు జన మనోరంజనంతో చూస్తారు అంటే వాళ్ళ మనస్సులు రంజింపబడతాయి అందులో ఉన్న కథలు గాథలు తెలుస్తాయి ఓ సీతకథ తెలుస్తుంది ఓ సావిత్రికథ తెలుస్తుంది ఒక అనసూయ కథ తెలుస్తుంది ఒక అహల్య కథ తెలుస్తుంది ఒక శబరికథ తెలుస్తుంది చాలు కదా పౌరాణిక సంస్కృతి ఈ విధంగా జనజీవితంలోకి చొచ్చుకొని వస్తుంది అని అంటే బతుకమ్మ సంస్కృతి ఎంత గొప్పది అని మనం చెప్పుకోవచ్చు మేము శీతలా గట్టిగా నిలబెడతాం మేము అనసూయేలాగా పతివ్రతలమై నిలబెడతాం ముగ్గురు మూర్తులు వచ్చినా వారిని కూడా చిన్నపిల్లలుగా మార్చేస్తాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా పాపలుగా మార్చేస్తాం అనేటటువంటి భారతీయ మహిళ యొక్క ఔదార్యాన్ని భారతీయ మహిళ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనం తక్కువగా అంచనా వేయలేం కాబట్టి బతుకమ్మ సంస్కృతి మహిళల్లో శక్తిని పెంచుతుంది అంతేకాదు నవదుర్గలను ఈ కాలంలో పూజిస్తారు కాబట్టి ఆ శాక్తేయ రూపంలో ఉన్నటువంటి సామాజిక జీవితాన్ని బతుకమ్మ సలలితమైనటువంటి శక్తిగా తీసుకుని వెళ్ళింది అని చెప్పొచ్చు అందువల్ల బతుకమ్మ ఒక శక్తి స్వరూపిడిగా మనం భావించవచ్చు చారిత్రకమైన విషయాలే కాకుండా సాంఘిక విషయాలు కూడా బతుకమ్మ జీవితంలో మనం చూస్తాం అంటే బతకమ్మ జీవితంలో అని అంటే బతుకమ్మ ఆడుతున్నటువంటి వారి యొక్క జీవితంలో అన్నమాట సామాజిక జీవితంలో కూడా ఒక నక్క అండాలమ్మ పాట జడ్చర్ల ఉయ్యాల పాట జడ్చర్లలో రైలు ప్రమాదం జరిగినప్పుడు కట్టినటువంటి ఉయ్యాల పాటలు జనగామ రైలు ప్రమాదం పాటలు మొన్న జరిగినటువంటి మందమరి రైలు ప్రమాదం పాటలు వసంత రైలు ప్రమాదం ఈ విధంగా పూర్వకాలంలో అయితే చరివిరాల బాగయ్య బూరెల సత్యనారాయణమూర్తి మొదలైనటువంటి ఎందరో మనకు సామాజిక జీవితాన్ని కళ్ళ ముందు కట్టేటటువంటి విధంగా అందించినటువంటి గీతాలు కనిపిస్తాయి ఉయ్యాలో వొలలో అనేటటువంటి ఆవృత పదాలతోటి అడుగడుగునా జన చొచ్చుకొని వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది నిజంగా ఇదొక ప్రకృతి ఆరాధన ప్రకృతి పూజ ఎందుకొనకంటే ప్రకృతిలో లభించినటువంటి అనేక రకాల పుష్పాలతోటి ఈ పూజ జరుగుతుంది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని గీతాచార్యుడు అన్నాడు కదా కాబట్టి అలాంటి ప్రకృతి నుంచి లభించినటువంటి వాటిని తీసుకుని వచ్చేసి వీళ్ళు ఈ విధంగా చేయడం అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ సందర్భంలో వాడేటటువంటి పదార్థాలను చూసినట్టయితే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పదార్థాలను వీళ్ళు ఉపయోగించినట్టు తెలుస్తుంది అంటే ఆట ఆడిన తర్వాత ప్రసాదాలు పంచాలి కదా చిన్నపిల్లలందరూ కూర్చుంటారు వాళ్ళంతా కూడా ఈ వర్తులాకారంగా ఉన్నటువంటి చోట మధ్యలో కూర్చుంటారు మధ్యలోనే బతుకమ్మలు పెడతారు మరి వాళ్ళకందరికి కూడా ఏమేమి పెట్టాలి అనేటటువంటి ఆలోచన వస్తే పాడ్యమి నాడు పెట్టాలట అంటే పల్లెటూర్లలో చాలా సులభంగా దొరికేటివి ఎక్కడైనా సులభంగా దొరికేటివి ఇప్పుడు పప్పు కదా ప్రసాదాల్లో కాబట్టి ఆ విధంగా పప్పు పెట్టడం ఒకటి రెండవ రోజు అంటే విధియ రేగుపండ్లు పెట్టాలట రేగు ప్రసాదంగా పెట్టాలి అనేటటువంటి సంప్రదాయం ఉంది మూడవనాడు సద్దిముద్దలు సంప్రదా పెట్టాలి అనే సంప్రదాయం ఉంది అంటే చల్దులు చేసి ఆ చల్దులను ప్రసాదంగా పంచాలి అన్నమాట ఎంత బాగుందో చూడండి చల్దిముద్దలు అనేటటువంటివి వాళ్ళు చల్దులు తయారు చేసుకొని వచ్చి ఎప్పుడో శ్రీకృష్ణుని కాలంలో గోపికలు కృష్ణుడు చల్దులు ఆరగించారని మనం వింటాం ఈ సంప్రదాయం నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టేటటువంటి సంప్రదాయం కాబట్టి ఆ విధంగా చల్దులు పంచుకోవడం చూస్తాం నాలుగవ రోజు నానబెట్టిన బియ్యంతో తయారు చేసినటువంటి ప్రసాదం పెట్టాలట అంటే నాను బియ్యం ప్రసాదంగా పెట్టడం అని ఉంది ఐదవ రోజు అంటే పంచమి నాడు అట్లు ఓసి ప్రసాదంగా పంచాలి అంట అట్లు తెలంగాణ ప్రాంతంలో అట్లు అనేటటువంటి దానిని ఇతర ప్రదేశాలలో దోశలు అంటారు కాబట్టి బియ్యము పిండితో పోసినటువంటి అట్లు పానకం ఈ రెండూ కూడా ప్రసాదంగా అందరికీ పంచమి పంచాలి తర్వాత షష్ఠి నాడు అమృత ఫలాలను అంటే తీయని రసాలను వారికి ప్రసాదంగా పంచాలి అనేటటువంటి సంప్రదాయం ఉంది సప్తమి నాడు పాలకాయలు అంటే వేపకాయల్లాగా ఉండేటటువంటి పాలకాయలను తీసుకొని వచ్చేసి ప్రసాదంగా పంచుతారు తర్వాత అష్టమి నాడు దుర్గాష్టమి అని మనం అంటామే ఆ అష్టమి నాడు రకరకాల ప్రసాదాలు పంచాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది అలాగా ఇన్ని రకాల ప్రసాదాలు పంచాలి ఆ తర్వాత చివరి రోజు సద్దుల బతుకమ్మ అని అంటారు నిజానికి చల్దుల బతుకమ్మ ఇది అయితే కొద్ది పూర్వకాలంలో పల్లెల్లో ఉన్నటువంటి ముత్తైదువలను అడిగితే వాళ్ళు చల్దుల బతుకమ్మ అనేదాన్ని అంగీకరించడం లేదు సర్దల బతుకమ్మ అనాలే అంటున్నారు అమ్మమ్మలు నాన్నమ్మలు ఏంటి అమ్మమ్మ నాన్నమ్మ అలా అంటావంటే ఈ కాలంలో సజ్జలు బాగా పండుతాయి నాయన అందువల్ల సజ్జలను సర్జలు అంటాం మేము సద్దలతోటి తయారు చేసేటటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచాలి కాబట్టి మేము సద్దల బతుకమ్మ అంటున్నామన్నారు అమ్మమ్మలు నాన్నమ్మలు కాబట్టి అమ్మమ్మల నాన్నమ్మల ఉద్దేశంలో సజ్జలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని ఇవ్వడం అనేది అదే సద్దల బతుకమ్మ జన వ్యవహారంలోకి ఆ తర్వాత కొద్ది ప్రామాణిక స్థితిలోకి వచ్చేసి ఒక సంస్కృతిని కలగలుపుకొని అది సద్దుల బతుకమ్మ అయ్యింది అంటే చల్దుల బతుకమ్మ చల్దుల బతుకమ్మనే సద్దుల బతుకమ్మగా మారి అదే సద్దుల బతుకమ్మ అనేటటువంటి వ్యవహారంలో ఇవాళ మనం చూస్తాం చూడండి పాడ్యం నుంచి మొదలెట్టుకునే నవమి వరకు తొమ్మిది విధాలైనటువంటి ప్రసాదాలను రోజూ పంచడం అనేటటువంటి సంప్రదాయం ఎంత ఉన్నతమైనటువంటిది పూజ తర్వాత ప్రసాదం కాబట్టి ఇక్కడ ఏ బ్రాహ్మణుడు లేడు ఇక్కడ ఎవరో తెలిసినటువంటి ఎవరూ లేరు ఏ పూజారి లేడు ఎవరికి వాళ్లే పూజారులు ఎవరికి వాళ్లే పాట పాడేటటువంటి వారు ఆట పాట మాట ప్రసాదం అన్నీ వాళ్ళవే కాబట్టి పరస్పరం పంచుకోవడంలో ఉన్నటువంటి ఆత్మీయత అనుబద్ధము అనురాగము ప్రేమ ఇవన్నీ కూడా బతుకమ్మ సంస్కృతిలో అంతర్భాగం కాబట్టి అటువంటి బతుకమ్మ సంస్కృతి ఆనాటి నుంచి నేటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది ఎన్ని రకాలైనటువంటి నాగరికత వ్యామోహాలు పాశ్చాత్య వ్యామోహంతో వచ్చినటువంటి అనేక అంశాలు ఇవాళ్ళ ఆధిపత్యం చలాయిస్తున్నా కానీ బతుకమ్మ సంస్కృతి ఇంకా బతికి ఉంది అని మనం చెప్పొచ్చు అందువల్ల ఈ బ్రతకమ్మ సంస్కృతిని కొంత అధ్యయనం చేసినటువంటి సందర్భంగా దీని వెనుక మాత్ర ఆరాధనం అనేటటువంటి ఒక సైద్ధాంతిక భావజాలం వ్యాప్తమై ఉందా అని పెద్దలు కొంతమంది ఆలోచన చేస్తున్నారు అంటే ఎందుకు ఈ మాట చెప్పడం అంటే ప్రపంచం దైవం ఉన్నాడు ఒక భావన అతి ప్రాచీన కాలం నుంచి ఉంది అంటే వేదకాలం నుంచి కూడా ఈ భావన ఉంది అంటే నీలో నాలో అందరిలో దైవం ఉన్నాడు అనేది అలా వ్యాప్తమైనటువంటి ఆ భావన ఆత్మారాధన నుంచి ప్రారంభమై పంచభూత ఆరాధన వచ్చి జంతువుల ఆరాధన వచ్చి తర్వాత ప్రాచీన కాలపు నాటి ఉత్తమ మానవులే దేవతలు అనుకునేటటువంటి భావన వచ్చేసి వీటన్నింటికంటే ముందే ఆదిశక్తే అందరికీ మూలం కాబట్టి ఆ అమ్మవారే ఈ అన్నింటికీ మూలం అందువల్ల అక్కడి నుంచే ఈ ఆరాధన మొదలయ్యిందనేటటువంటి ఆలోచన కలిగి మాత్ర పరమార్థంగా తీసుకోవడం జరిగింది కాబట్టి మాత్రారాధన సంస్కృతిలో బతుకమ్మను అధ్యయనం చేసినట్టయితే ఈమె ఒక శక్తినిచ్చేటటువంటి తల్లి రక్తినిచ్చేటటువంటి తల్లి రెండు విధాలుగా కనిపిస్తుంది నవదుర్గంలో మనకు కనిపించేటటువంటిది కేవలం శక్తే చండముడులను సంహరించిన మధుకైటములను సంహరించిన రక్తబీజుణ్ణి సంహరించిన అరుణ్ణి సంహరించిన దుర్గముణ్ణి సంహరించిన అక్కడ కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కనిపిస్తుంది కానీ శక్తితో పాటు ఇక్కడ రక్తి ఉంది మానవ జీవితంలో పరస్పరమైన అనురాగాలు అనుబంధాలు ప్రేమలు కలిసి జీవించడం అనేటటువంటి సంస్కృతికి బతుకమ్మ సంస్కృతి అపూర్వంగా కనిపిస్తుంది మరొక్క విషయం ఆలోచించవచ్చు అదేమిటి అంటే బతుకమ్మ సంస్కృతిలో ఒక తాత్విక భావన మానవుడు తన జీవితంలో అంగరంగ వైభోగాలతో ఉండాలనుకుంటాడు సుఖాలు పొందాలి అనుకుంటాడు సంపదలు ఉండాలి అనుకుంటాడు తాను నలుగురు మీద అధికారం చెలాయించాలి అని కూడా అనుకుంటాడు ఈ భావాలు మనిషిలో ఉండడం సహజం బతుకమ్మ సంపదకు వైభవానికి ప్రతీక అనుకున్నాం సౌందర్యానికి అలంకారానికి కూడా ప్రతీక అలాంటి సౌందర్యము అలంకారము సంపద మహావైభవము కలకాలము ఉండదు నాయనా బతుకమ్మ చెప్తున్నా ఎలా చెబుతుంది అని అంటే ప్రతిరోజు బతుకమ్మను సాయంకాలపు వేళ్ళ తీసుకుని వెళ్ళి బావిలో వేస్తారు చెరువులో వేస్తారు నదిలో వేస్తారు రోజు వేసే సంప్రదాయం ఒక్కోసారి రెండు రోజులు మూడు రోజులు కూడా బతుకమ్మను ఉంచి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి నిమజ్జనం వేయడం ఉంది అలా నిమజ్జనం చేయడం ఈ సంస్కృతి చివరి రోజు బ్రహ్మాండంగా మనకు కనిపిస్తుంది డప్పులు కొమ్ములు బూరాలు తప్పెట్లు మధ్యల వాద్యాలు లెక్కలేనన్నీ మ్రోగించుకుంటూ బతుకమ్మలను అందరూ నెత్తిమీద పెట్టుకొని ఊరేగింపుగా తీసుకుని వెళుతూ ఊరేగింపు అంటే ఊరుకు ఎరిగింపుగా తీసుకుని వెళుతూ అంటే ఊరి వారికి అందరికీ ఎరిగేటటువంటిదే ఊరేగింపు ఆ విధంగా తీసుకుని వెళుతూ చెరువులో నిమజ్జనం చేస్తారు అంటే ఇంత వైభవం ఇంత సంపద ఇంత సౌందర్యము శాశ్వత కాలాల పాటు ఉండదు అనేటటువంటి ఒక పరమార్థాన్ని ఒక సత్యాన్ని ఒక తాత్విక లక్ష్యాన్ని నిజాన్ని లోకానికి తెలియజేసేది బతుకమ్మ కాబట్టి బతుకు నాయనా హాయిగా బతుకు అలంకారాలతో బతుకు సంపదతో బతుకు కడుపు నిండా తిను పది మందికి కడుపు నిండా పెట్టు ప్రసాదాలు పెట్టడంలోని ఉద్దేశం అదే ఎన్నాళ్ళు ఉన్నా ఏమి చేసినా కానీ చిట్ట వెళ్ళిపోక తప్పదు అని గుర్తుపెట్టుకొని జీవించు ఎంత బాగుందండి నీవు తిను నలుగురికి తినిపించు వెళ్ళేటప్పుడు ఎవరు ఏమనుకుంటారు నీవు చేసిన మంచినే కదా అందరు అనుకునేది కాబట్టి మంచిగా బ్రతుకు మంచిగా వెళ్ళిపో అనేటటువంటి దివ్య తత్వాన్ని పరమార్థాన్ని మనకు బతుకమ్మ అందిస్తుంది అందుకే బతుకమ్మ సంస్కృతిని తలచుకుందాం మనసులో నిలుపుకుందాం ఆ సంస్కృతిని ఇంకా వికసించేట్టు చేద్దాం via రాజ వియాలో డి కచవి ものがね పూయా ఇంతవరకు బంగారు బతుకమ్మ బతుకమ్మ సంస్కృతి గురించి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగం బతుకమ్మ పాటలు విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది